रहे हो ూర్తిం గగనసదృశం తాదిలం ఏకం నిత్యం విమలమచలం సాక్షి భూతం త్రిగుణరం సద్గురు ఓం శ్రీ శ్రీ శ్రీ కులార్ణవ తంత్రంలో గురు భక్తి నిరూపణం నందు నలభై ఏడు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాను నలభై ఎనిమిదవ శ్లోకం చూడండి జన్మ హేతు ప్రయత్న గురువు విశేషత పూజ్యో ధర్మధర్మ ప్రదర్శక మనకు ఈ స్థూల దేహాన్ని ఇచ్చింది తల్లిదండ్రులు జన్మకు హేతు ఉన్నారు శరీర మాద్యం కలుధర్మ సాధనం అని చెప్పిన ప్రకారంగా మనము సాధన చేసి సాధ్యవస్తున్నటువంటి ప్రత్యేకమైన పరబ్రహ్మమును తెలుసుకోవడానికి సాధనభూతమైనటువంటి అమూల్యమైన శరీరాన్ని మనకు తల్లిదండ్రులు ఇచ్చారు మరి వాళ్ళు మనకు పూజ్యులా కారా పూజ్యులే తల్లిదండ్రులు వరకు కుమారుని యొక్క కర్తవ్యం ఉంటుంది తల్లిదండ్రుల సేవ చేయాలి పరిచర్యలు చేయాలి వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందాలి అయితే స్థూల శరీరానికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు పూజ్యులే వారి కంటే కూడా విశిష్టమైనటువంటి అధికమైనటువంటి పూజ్యుడు శ్రీ గురుదేవుడు అంటాడు ఎందుకనంటే జీవుడు తన సుస్వరూపాన్ని తెలుసుకొని ముక్తుడు కావాలంటే గురువు తప్ప అన్యత శరణం నాస్తి ఇంకొకరు గత్యంతరం లేరు మరి మనకు ప్రవృత్తి మార్గాన్ని కానీ నివృత్తి మార్గాన్ని గానీ బోధించి సకాములైతే ప్రవృత్తి మార్గంలో ప్రవృత్తి చేస్తాడు నిష్కాములైతే విరక్తులైతే వాళ్ళను నివృత్తి మార్గంలో ప్రవృత్తులను చేస్తాడు సకాములు గనక ఉన్నట్లయితే ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి భోగాల యొక్క కోరిక గనక ఉన్నట్లయితే ఆ భోగాలను పొందడానికి ఉపాయాలు చెప్తాడు శ్రీ గురు దేవుడు నాయన నువ్వు ఫలానా ఫలానా యజ్ఞం చెయ్యి లేదా ఫలానా దేవత ఉపాసన చెయ్యి అని ఈ విధంగా అతనికి ప్రవృత్తి మార్గాన్ని చూపెట్టి అతని ఐహికమైనటువంటి భోగ సంపూర్తి కోసం చక్కనైనటువంటి శాస్త్రోక్త మార్గాలను ఉపదేశిస్తాడు ఇక ఒకవేళ విరక్త పురుషుడు ఉన్నాడు ప్రపంచం నుండి విరక్తుడైనాడు ఏ భోగభాగ్యాల యొక్క అపేక్ష లేదు వేటి మీద ఆశ లేదు అటువంటి మోక్షకామి అయినటువంటి విరక్త పురుషుడు సాధకుడు ఉన్నట్లయితే అతనికి శ్రవణాది మార్గాన్ని నివృత్తి మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని ప్రబోధిస్తాడు మరి మనకు ప్రవృత్తి మార్గమైనా నివృత్తి మార్గమైనా చూపించి మన జన్మను ధన్యం చేసేటువంటి వాడు తల్లిదండ్రులు కాదు మరెవరయ్యా అంటే శ్రీ గురుదేవుడు జన్మనిచ్చే వరకే తల్లిదండ్రుడు అంతే ఆ కళ్యాణాన్ని నీ యొక్క హితమును శ్రీ గురుదేవుడు ఆయన సాన్నిధ్యంలో ఉండి చక్కగా శిక్షణ పొంది తాను చెప్పినటువంటి మార్గాన్ని అవలంబించి మనం సాధన చేసినట్లయితే మనకు నిరతిశయమైనటువంటి నిత్యమైనటువంటి మోక్షమే ప్రాప్తమవుతుంది ఆచినోతి శాస్త్రాన్ని ఆచార్య స్థాపత్తే స్వయం ఆచారతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచతే ఆచార్యుడు ఎవరి స్వయంగా శాస్త్రోక్త ప్రకారంగా నియమనిష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా తాను నడుచుకోవాలి తాను ఆచరించాలి ఆ పైన తనను ఆశ్రయించినటువంటి శిష్యులను కూడా ఆచరింప చెయ్యాలి అటువంటి వాడే ఆచార్యుడు శిష్యులకు చెప్పేది ఏ నువ్వు ఇట్లా చేసుకో చేసుకో చెప్పేది తాను మాత్రం ఆచరించకపోయేది తానే ఆచారుడు అతడు గురు పదవికి యజ్ఞుడు కాదు ఇక స్వయంగా తాను ఆచరిస్తూ తనను ఆశ్రయించినటువంటి శిష్యులకు ముముక్షులకు శాస్త్రోక్త ప్రకారంగా ఆచరణలో పెట్టాలి అటువంటి వాడే మరి ఆ విధంగా మనల్ని తీర్చిదిద్ది మనల్ని ఒక శ్రేయ మార్గంలోపల నడిపిస్తూ మన కళ్యాణాన్ని కోరి మనకు తత్వోపదేశం చేసే ముక్తిని కలగజేసేవాడు శ్రీ గురుదేవుడు కాబట్టి తల్లిదండ్రుల కంటే కూడా గురుదేవుడు చాలా శ్రేష్ఠ గురువు విశేషత పూజ్యం గురుదేవుడు తల్లిదండ్రుల కంటే కూడా విశేషించి పూజ్యుడు ఆదరణీయుడున్నాడు ఎందుకు అని అంటే ధర్మాధర్మ ప్రదర్శక ఏది ధర్మము ఏది అధర్మము ఏది మంచిది ఏది చెడ్డది ఏది చేయాలో ఏది చేయకూడదు శ్రేయో మార్గము ప్రియో మార్గము రెండింటిని చూపెట్టి మనల్ని సరియైన మార్గంలో నడిపించేవాడు శ్రీ గురుదేవుడు కాబట్టి మరి ఇప్పుడు ప్రపంచంలో ఎందరో పూజ్యులు ఉన్నారు మనకు తల్లిదండ్రులు పూజ్యులే వాళ్ళకంటే పెద్దవాళ్ళు పితామహులు వాళ్ళు పూజ్యులే తోడబుట్టినటువంటి భ్రాత అన్న గనక ఉన్నట్లయితే అతడు కూడా తండ్రితో సమానంగా పూజ్యుడే అని చెప్పింది ఇంకా బయట పోతే మనకు లౌకికమైన గురువులు కూడా పూజ్యులే ఎంతో మంది పూజ్యులు ఉన్నారు కానీ అందరికంటే శ్రేష్టమైనటువంటి వాడు శ్రీ గురుదేవుడు అధ్యాత్మ తత్వాన్ని బోధించి మన కళ్యాణాన్ని చేసేవాడు మోక్షాన్ని ప్రసాదించేవాడు శ్రీ గురుదేవుడు అతడు పరమ పూజ్యుడు ఇంతకు ముందుకే చెప్పుకున్నాం కదా భగవంతుని కంటే కూడా ఎక్కువ తరగతి చెందినవాడు ఈశ్వరైతే గురువు అదికు ధారే భక్తి సుజ ఈశ్వరుని కంటే కూడా శ్రేష్ఠుడు గురుదేవుడు అని చెప్పుకున్నాం కదా అందుకని శ్రీ గురుదేవునికి ఇళ్ల ఎప్పుడు అన్ని కాలాల్లో సేవలు చేస్తూ ఉండాలి భక్తి చేస్తూ ఉండాలి గురు పిత గురు మాత గురు దేవో శివే వృష్ఠే గురు గుర ఉరుస్తే నా కష్టనాలు గురువు శ్రేష్ఠత ఎంత అద్భుతంగా ఉందో వినండి మనకు గురువే తండ్రి గురువే తల్లి గురువే ఈశ్వరుడు మనకు గురువును మించిన తల్లిదండ్రులు ఈశ్వరుడు దేవుడు ఎవరు లేరు ఎందుకనంటే తల్లిదండ్రులు కోప్పారనుకోండి తల్లిదండ్రులు ఉపయోగించారు అనుకోండి అప్పుడు వానికి శరణం ఎవరు శరణాగతి ఎవరు భగవంతుడు తల్లిదండ్రులు కోపించరు అనుకో భగవంతుని శరణాగతి అంటారు ధృవపాలునికి తల్లిదండ్రులు ఈసరించుకున్నారు కదా సురుచి ప్రేమలో బడి తండ్రి కూడా ఏమి చేయలేకపోయినాడు ఇద్దరు కూడా ధ్రువపాలు ఈసరించుకున్నారు ఆ సురుచి ఏమన్నారు చిన్న భార్య ఆ ఉత్న పాదం యొక్క చిన్న భార్య నువ్వు మీ తండ్రి ఒడిలో కూర్చున్నకు అర్హుడవు కాదు దిగు అని లాగేసింది ఇక ఆమెను ఏమనలేక తండ్రి కూడా వివసుడయి ఊరుకున్నాడు ఆమెను వారించలేదు ఏ ఆ పిల్లవాడిని ఎందుకట్లా తిరస్కరిస్తున్నావు అని అనలేకపోయిండు ఆమె ఒలలు పడ్డాడు కదా ఇప్పుడు తల్లిదండ్రులు విశ్వించుకుంటే కన్నతల్లి ఉన్నది సునీతి ఆమె కూడా వాళ్లకు దాసురాలిగానే ఉన్నది ఎందుకంటే ఆమెను ఆమెను కూడా హేయంగా చూస్తూ ఉన్నారు వీరిద్దరు కలిసి అప్పుడు ఏమంటే మనకు ఎవరు దిక్కు లేకున్నా భగవంతుడే దిక్కున్నాయని అంటే అలాగ దానికి నేను భగవంతుడిని శరణాగతి అవుతాను ఐదేళ్ళ పిల్లవాడు ఘోరమైనటువంటి తపన చేశాడు అక్కడ నారదుని యొక్క సమాగమం అయింది ఆ నారదుడు నారాయణ మంత్రోపదేశం చేస్తే ఆ నారాయణ మంత్రాన్ని ఉచ్చరిస్తూ తపన చేసుకుంటూ ఉన్నాడు అన్నాహారాలు వదిలేశాడు జలమును వదిలేశాడు ఆకులాలములు తినలేదు అది కూడా మానేశాడు ఈ శరీరం పోతే ఓని ఇహా సనే సుషతుమే శరీరం ప్రగస్థి మాంసం ప్రళయం చేయాతు అప్రాప్త్య బోధం బహుజన్మ దుర్లభం అలా ఈ శరీరము ఈ ఆసనం మీద ఇక్కడనే పడిపోతే పడిపోనిగాక ఈ చర్మము మాంసము ఇవన్నీ కూడా ఎండిపోతే ఎండిపోనిగాక అన్నాహారాలు లేకపోతే ఏమవుతుంది శరీరం ఎండిపోతుంది పుష్కరించిపోతుంది కానీ నేను భగవత్ సాక్షాత్కారం కానిదే ఇక్కడి నుంచి లేవను అని దృఢ సంకల్పం చేసుకుని కూర్చున్నాడు ఎన్నేళ్ళ పిల్లగాడు చూడు ఆ చిన్న పిల్లవానికి గంత దృఢ సంకల్పం ఉంటే మరి మనకెట్లా ఉన్నది తల్లిదండ్రులు కోపిస్తే దైవం మనకు శరణం ఆ దేవుడు కూడా కోపించండి అనుకో అప్పుడు ఎవరు శరణం గురుదేవుడే శరణం అంతే శివే వృష్టే గురుత గురువృష్ట నకశ్చన ఆ గురువుకే కోపం వచ్చింది అనుకో వారిని మూడు లోకాల లోపల తరింపజేసేవాడు ఎవడు గోవిందో హరి నీటిలో రౌతి ఎత్తిసినట్టే అది మీద కొత్తది అయిగా అంతే అడగంటి పోవాల్సిందే అట్లా గురువు అనుగ్రహం పొందక ఎవడైతే దుర్రవీక్కుండా ఉంటారో వాళ్ళ పని ఇంతే వాళ్ళ కిన్నడికి కూడా మోక్షమైతే దూరమే ఐహిక భోగాలు కూడా ప్రాప్తించవు దరిద్రులై తిరుగుతారు వాళ్ళు రొట్టెడుపుకొని తింటారు ఇల్లు ఇళ్ళు తెలిసిందా మరి గురువుకు ఆగ్రహం వచ్చేట్లాగా వ్యవహారం ఎప్పుడు చేయొద్దు ఆగ్రహం వచ్చిందో కూడా పతనానికి పోతడానికి కాబట్టి గురుదేవుని యొక్క మహాత్మ్యము ఎంత శ్రేష్టమో చూడండి తల్లిదండ్రులు కోపిస్తే భగవంతుడు మనకు శరణ్యం ఉన్నాడు కానీ భగవంతుడే కోపానికి వస్తే ఎవరు శరణ్యం మనకు ఒక గురువు తప్ప ఆ గురువు గోపిస్తే ఇంక ఎవడూ లేడు వాణ్ణి ఉద్ధరించే తోడు వాణ్ణి ఆదుకున్న తోడు ఎవడు లేడు గురు హితం హి కర్తవ్యం మనోవాకాయ కర్మభిహి ఆహితాచారణ దేవి హే దేవి హే పార్వతి అని అంటూ పరమేశ్వరుడు చెప్తున్నాడు ఎల్లప్పుడు కూడా గురు హో హితం కర్తవ్యం శిష్యులైనటువంటి వారి చేత గురువుకు హితమునే చేయాల్సినటువంటి కర్తవ్యము ఉంటుంది ఎల్లప్పుడూ అతనికి మేలు చేసేదే వాళ్ళ యొక్క కర్తవ్యం ఈడు ఎప్పుడు చెయ్యరాదు మనసులో కూడా తలపెట్టరాదు మనస్సులో కూడా గురువు గురించి చెడుగా భావించకూడదు మనస్సు చేత కూడా చెడుగా అనుకుంటే కూడా ఏం మా గురువు గినొచ్చందని మనుషుల్నే అనుకుంటాన్నా మనుషుల్నే గురువుకు అయినట్టేమని పనిగా బయటికి తిట్టాలని ఇట్లేం లేదు చెడుగా సంకల్పం చేస్తే చాలు పడపతనైపోతాడు అందుకని మనోవాక్కాయ కర్మభిహి మనస్సు చేత వాక్కు చేత శరీరం ఈ నాలుగిటి చేత ఎల్లప్పుడూ గురువుకు హితమునే చెయ్యాలి అహితాచరణేవి ఒకవేళ గురువుకు అహితముని చేశాడు అటువంటి వాడు విస్తాయా క్రమిహి జాయతే విష్ట లోపల పురుగై పుడతాడు విష్ట అంటే మలం మలం లోపల పురుగై పుడతాడు ఒకవేళ గురుదేవునికి అహితం చేశాడు అహితం అంటే కేవలం కర్మ కాకుండా మనసు చేత గానీ వాక్కు చేత గానీ గురువుకు మనసు నొప్పించండి అనుకో అతడు ఏం అనకున్నా మనకు శాపం జరుగుతుంది గురుదేవునికి ఆగ్రహం కలిగేలాగా మనసు నొచ్చుకునేలాగా ఆచరణ చేయకూడదు మనం ఇంకా ఏమంటాడు శరీర విత్త ప్రాణ శ్రీ గురు వంచయంతి క్రిమి కీటపతంగం ప్రాప్వంతిన సంశయ శరీరము చేత గాని విత్తం అంటే డబ్బు చేత ప్రాణాల చేత అంటే గురువుకు శారీరకంగా నష్టము కలిగించినా లేదా ధనము ఏదైనా ఉంటే దాన్ని నష్టం చేసినా ఎవరిది గురువుది గురుదేవుని యొక్క నష్టం చేసిన ఎందుకంటే ఇప్పుడు గృహస్థ గురువులు కూడా ఉంటారు కదా శారీరకంగా నష్టపెట్టినా ధనమును దాన్ని వ్యయం చేసినా ఖర్చు పెట్టి లేదా తీసుకొని తీసుకొని పోయినా కానీ నమస్కారం పెట్టాడు అయిపోయా అయితే గురుదేవుని యొక్క శరీరానికి నష్టం చేసినా ఆయన ధనానికి నష్టం చేసినా ఆఖరికి ప్రాణాలు కూడా తీసేవారు ఉన్నారు ఈ రోజుల్లో వాన్ని ఆదుకునే ఎవడూ లేడు క్రిమి కీట పతంగ అయిపోతారు క్రౌరవాది నరకం పోతాడు మంత్ర త్యాగా మృత్యు గురుత్యాగా దరిద్రత గురు మంత్ర పరిత్యాగా రౌరవం నరకం రజేత్ మంత్రాన్ని గనక త్యాగం చేసినట్లయితే మృత్యు ప్రాప్తమైతే అనుకో మరణం నుంచి రక్షించేదే మంత్రం మరణాత్ రాయతే ఇది మంత్ర అంటే మృత్యు అంటే జన్మ రూప సంసారం మంత్రాన్ని త్యాగం చేసినట్లయితే గురుమంత్రం ఇచ్చినాడు ఆ మంత్రాన్ని త్యాగం చేసిండు వాళ్ళు తినేది తింటూనే ఉంటారు తాగేది తాగుతూనే ఉంటారు ఆ భక్ష భక్షణం ఆ పియ్య పానం ఉంటారు ఆచరణ మాత్రం లేదు జపం చేసింది కూడా ఎన్నడూ ఆయన దగ్గర తీసుకున్న ఒకనాడు చేస్తాడు ఆడ కొయ్యకేస్తాడు దేవిన దగ్గర భగవంతు అనువే అని ఈ విధంగా గురుమంత్రం వదిలిపెడతాడు జన్మవరణ రూప సంసారం నుంచి తరింపజేసేది మంత్రం కదా మరి ఆ మంత్రాన్ని వదిలిపెడితే మళ్ళీ మీకు ఏం ప్రాప్తం అవుతుంది అదే ప్రాప్తం అవుతుంది ఇక గురువునే త్యాగం చేసిండనుకో వాడు దరిద్రుడే అయిపోతాడు గురు త్యాగాత్ దరిద్రత అంతే దరిద్రుడైపోతారు క్రిమి కీట పతంగ అయి పుడతారు నరకం పోతాడు అంతే గురు మంత్ర పరిత్యాగా నరకం రచయి గురు మంత్రాన్ని చేసినట్లయితే వాడు రౌరవాది నరకంలో పోతాడు ఆ నరకం యొక్క వివరణ మనకు గరుడ పురాణంలో ఉంటుంది నూనె కడాయిలా ఓసి బాగా మరిగించి అందులో ఎత్తేస్తారు వాడిని అప్పుడు ఎట్లుంటుంది తినుప స్తంభాలు బాగా కాల్చి వాటిని పౌగులించుకోబెడతారు మండు టెండల బండలోపల పొరలిస్తారు కాలే కాలే ఇసుక లోపల పొరలిస్తారు ఇంకా అశ్ర నరకం అంట కత్తులతో ఉన్నటువంటి దా వనముంటదంట అండ్ల నుంచి ఈగిపిస్తారంట సీము నెత్రులతో కూడినటువంటి కుండాలల్లా ముంచుతారంట వాడిని కృష్ణ అటువంటి నరకంలోకి పోవాల్సి త్యాగం చేసినట్లయితే గురువార్థం దార దేహం తదర్థం ధనమర్జ నిజ ప్రాణాన్ పరిత్య గురు కార్యం సమాచరేత్ గురు అర్థం ధారయేత్ దేహం గురువు కోసమే శరీరాన్ని ధారణ చేసుకొని ఉండాలి అంటాడు అది గురు సేవ చేయకుండా ఈ శరీరము ఉంటే ఏం లాభం శరీరాన్ని ధారణ చేసుకొని బ్రతికేది ఉంటే గురువు కోసం బతుకు అంటాడు గురువర్థం ధారయే దేహం తదర్థం ధనం ఆర్జయేత్ ఆ గురువు కోసమనే ధనాన్ని ఆర్జించు నీ కోసమని కాదు గురువుకి ఏం అవసరమే గురువు అయితే సన్యాసేనా ఆయనకేం అవసరం ధనం కావాలి ఆయన కోసం ధనం అర్జించు అని ఆయన ఆయనకు చెప్తున్నావు అది నీ దగ్గరనే పెట్టుకోను ఆయన ధనము ఆ ధనంతో నువ్వు జీవించి నువ్వు గురువుకు సేవ చేయి చేస్తే ఆ ధనం ఎవరి కోసం చేసినట్లయితే గురువు కోసమే చేసినట్లయితే గురువు ఆశ్రమం ఉన్నది గురుదేవుడు ఉన్నాడు ఆయనకు సేవ చేయి నువ్వు ధనం అర్జించి నీ దగ్గరనే పెట్టుకో నువ్వే తిను కానీ ఆ ధనంతో జీవిస్తూ గురువుకు సేవ చేయి చేసినట్లయితే ఆ ధనం ఆర్జించేందుకు కూడా గురువు కోసమే అవుతుంది ఒకవేళ గృహస్థుడైతే అది కూడా చెప్పింది ఉన్నది గృహస్థుడైతే సాక్షాత్ ధన సహాయం కూడా చెయ్యాలి అని చెప్పింది సన్యాసి అయితే అవసరం లేదు నిజ ప్రాణాన్ పరిత్యజ గురు సమాచరే చూసారా గురువు యొక్క కార్యాన్ని నిర్వహించడం తన ప్రాణాలు ఒకవేళ అర్పించవలసి వచ్చినా కానీ అర్పించాలి అంటాడు ఇప్పుడు కోటికొక్కడు ఉన్నాడు నూటికొక్కడు లేడు నూటికొక్కడు కాదు ఇప్పుడు కోటికొక్కడు ఉంటే ఉండొచ్చు ఉంటారు లేకపోతే ఎట్లా పోతారు కోటికొక్కడు ఉంటాడు ఇక మిగతా వాళ్ళంతా కచరా ఎందుకు ఏమో పనికిరాని వాళ్ళు ఇప్పుడు చెప్పింది కదా శరీరాన్ని గురువు కోసం ధారణ చేయి అన్నాడు ఎంతమంది చేస్తున్నారు గురుసేవ చెప్పండి అందుకని నిజ ప్రాణాన్ని పరిత్యజ తన స్వప్రాణాలను కూడా వదిలిపెట్టైనా కానీ గురు కార్యాన్ని నిర్వహించాలి గురు కార్యాన్ని నెరవేర్చాలి అని చెప్పింది కదా మన ఉపమాన్య యొక్క దృష్టాంతంలో తెలుసుకున్నాం కదా ప్రాణాలకు తెగించైనా కానీ ఆ నీటికి అడ్డం పండుకున్నాడు అంత సాహసం చేస్తారా ఎవరన్నా అభిగచ్చేది రసాతలం నువ్వు పాతాల లోకం పోయి పలానా తీసుకురా అంటే పోవాలి అంతే అది చేసి చూపెట్టుండి శ్రీకృష్ణ పరమాత్మ పాతాల లోకం పోయి తన చనిపోయినటువంటి కుమారుణ్ణి తీసుకొని వచ్చాను అట్లా చేయాలని చెప్పింది అదే ఆ కృష్ణుడు ఆ విధంగా లీల ఎందుకు రచయించి చేసి ఉండవునంటే భావితరం లోపల భవిష్యత్తు లోపల కూడా జీవులు ఈ విధంగా గురుసేవ చేస్తేనే వాళ్ళ కళ్యాణం అవుతుంది అని చూపెట్టడానికి ఆ విధంగా చేస్తారు ఎంత చేస్తున్నారు గురువు కోసం లేకపోలేరు కానీ కోటికొక్కడు గురుక్తం పరుషం వాక్యం ఆశి సంపరి చింతేన సంతాడితో ప్రసాదమితి సంస్మరే గురుక్తం పరుషం వాక్యం గురుదేవుడు ఒకవేళ పరుషవాక్యాన్ని పలికిండు అనుకో దాన్ని ఏమని భావించాలి అది నాకు ఆశీర్వాదం అనుకోవాలి మహాత్ముడు ఉన్నాడు మరి ఏదో పెద్ద తప్పే ఉంటుంది అది ఆ తప్పు చేసిండే కోపించండు ఎందుకు నువ్వు ఉద్ధరించాలా బిడ్డ నువ్వు అట్లాంటి తప్పులు చేయొద్దు నీ కళ్యాణం కోసమే చెప్పిండు కదా ఒకవేళ కోపంతో కోపమైతే ఉట్టిక చేయడు నువ్వేదో తప్పు చేస్తేనే కోపగిస్తాడు ఆ కోపగించినప్పుడు ఏదైనా పరుషవాక్యం అన్నాడు అనుకో దాన్ని మనము ఆశీర్వాదంగా భావించాలి అలిగిపోవద్దు తెలిసిందా ఇంకా తేనె సంతాడితో ఇక కొట్టిందనుకో కొట్టితే కూడా అది మహాప్రసాదం గురు ప్రసాదం అనుకోవాలి భోగ్య భోజ్యాన్ని వస్తువుని గురవేచ సమర్ప తచ్చే సమితి సంచంత్య సానుభూయా కులేశ్వరి ఓ కులేశ్వరి ఓ పార్వతీదేవి అని సంబోధిస్తూ ఏవైనా రుచికరమైనటువంటి తినుబండాలు ఉన్నాయనుకో భుజించటకు యోగ్యమైనటువంటి భోజన పదార్థాలు ఏవైతే ఉన్నట్లయితే వాటిని గురువుకు ప్రేమతో సమర్పించాలి అని చెప్పి అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారయ్యా గురువు అగ్రేణ తప కురియా నోపవాస వ్రతాధికం తీర్థయాత్రామ్న కురియాచ్చ స్నాయాదాత్మ శుద్ధ ఏ గురుదేవుని ఎదురుంగా తపస్సు చేసేది లేదు గురు అగ్రే నా తపకు కురియా తపస్సు చేసేది లేదు నా ఉపవాసాధికం ఉపవాసాదులు చేసేది లేదు అన్నీ మనకు ఇక్కడనే దొరకంగా మళ్ళీ అవింది అన్ని గురుసేవలోనే మనకు దొరుకుతున్నాయి కదా అలాంటప్పుడు ఇంకా జపము తపము ఉపవాసాలు తీర్థయాత్రన కురి యాచ్చ తీర్థయాత్రలు కూడా పోయేది లేదు బస్ గురు సేవ చేసుకుంటూ ఉండాలంతే పన్నెండు సంవత్సరాలు దేహశుద్ధి కోసం స్నానం చేయి అంతేగాని ఇంకా ఈ జపాలు తపాలు ఇవన్నీ అవసరం లేదంటాడు అయ్యో మరి గురువులే చెప్పిండ్రు కదా జపం చేయమని ఉపవాసం ఉండమని వ్రతం చేయమని ఈ అనుష్ఠానం చేయమని గురువులే చెప్పారు కదా అంటే వాళ్ళ ఆజ్ఞ ఉంటే చెయ్యి వాళ్ళ ఆజ్ఞలేని మాత్రం చేయొద్దు ఎందుకంటే శిష్యుని యొక్క మనస్థితిని గమనించి వానితోని ఏమి చేపియాలి అది ఆయనే మనకు చెప్తాడు వాని మనస్థితి ఎక్కడుంది మన కర్మ లోపల రుచి ఉన్నదా లోపల రుచి సేవ లోపల రుచి లేదా శ్రవణం లోపల రుచి మన అధికారాన్ని చూస్తాడు వాని అధికారాన్ని బట్టి మనకి శ్రవణం అధికారం లేదనుకో ఇంకా అంతకర శుద్ధి లేదనుకో కర్మ చేయి ఉపాసన చేయి జపం చేయి తపం చేయని ఆయన చెప్తాడు ఆయన ఒకవారు ఆజ్ఞాయిస్తే చేయాలంతే లేకపోతే చేసేయలేదు నా నియోగం గురి క్రయ విక్రయం న గురు బీస్సార్థం శిష్యో భూత గురువును నియోగించొద్దు ఈ పని చెయ్యి తీసుకురా అని ఇట్లా శాసనం చేయొద్దు గురువుకి కూడా ఇంతేకాదు యుష్మ నైవ భాషయ్య నీవు అని ఎప్పుడు కూడా సంభాషణ చేయొద్దు అతనితోని నీవు అనే శబ్దం రావద్దు గురువు గట మీరు అని రావాలి మీరు అని రావాలి గురువు దగ్గర నైకవచనం ప్రయోజయత గుర గురువును సంబోధించేటప్పుడు ఈశ్వరుని గురించి చెప్పేటప్పుడు తనని గురించి చెప్పేటప్పుడు ఏకవచనం ప్రయోగం చేయకూడదు రుణదానం చూసారా గురువు దగ్గర అప్పు తీసుకునేది లేదు ఈ వ్యవహారం వద్దంటాడు ఈ వ్యవహారం గురువు దగ్గర చేయరాదు గురువుకు రుణ దానం లేదు రుణం తీసుకునేది లేదు వస్తువునాం క్రయ విక్రయం ఆయన దగ్గర నుంచి ఈయన దగ్గర నుంచి ఆయన కొనేది ఇట్లాంటి పనులు చేయవద్దంటాడు చూసారా నా కుర్యాదు గురుభి శారదం శిష్యో భూత్వ శిష్యుడు అయ్యి ఈ విధంగా చేయొద్దు అంటే వేరే వాళ్ళు చేస్తే నడుస్తుంది లౌకికులు వ్యవహారం వాళ్ళు చేస్తే నడుస్తుంది కానీ శిష్యులు అయ్యి గురు భక్తుడయి ఇట్లాంటి వ్యవహారాలు చేయొద్దు గురువుతో నకురి నాస్తికర్ వాదం సంభాషణ విలోక్య దూరతో గచ్చేత సహతే ఎక్కువ చేత్ గురు వాడు ఉన్నాడు అనుకోండి కదాచిత్ అతనితో ఒక నాస్తికునికి సమాగమం నాస్తికంతో మాట్లాడొద్దు అంటాడు నాస్తికుడు అంటే ఎవడు వేద నిందకో నాస్తిక శాస్త్రమును ఒప్పుకొని వాడు నాస్తికుడు ఈశ్వరుని ఒప్పుకుంటే కూడా శాస్త్రాన్ని ఒప్పుకపోతే వాడు నాస్తికుడే ఈశ్వరుని ఒప్పుకొని కూడా వేదమును ఒప్పుకోలేదనుకో వాడు నాస్తికుడే వాళ్ళు జైనులు ఉన్నారు ఎంతోమంది వాళ్ళు కూడా భక్తి చేస్తారు పూజలు చేస్తారు కానీ వేదముని ఒప్పుకోరు ఇక కొందరు ఈశ్వరుని ఒప్పుకోరు వేదముని ఒప్పుకోరు శాస్త్రాన్ని ఒప్పుకోరు అట్లాంటి నాస్తికులతోనే గురు భక్తుడు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు నా కూరి యాదనాస్తికయ్య వాదం వాదం చేయొద్దు మాట్లాడితే వ్యవహార ఏదైనా రెండు ముచ్చట్టు మాట్లాడాలి వ్యవహారం పూర్తి చేసుకోవాలి దూరం జరగాలి అంతే అంతేగాని వానితోని ఘనీయ సంబంధం పెట్టుకోవద్దు మరి వానితోని చర్చ చేయొద్దు వాదం చేయొద్దు అయితే వాదం చేయొద్దు అంటే నీకు వాన్ని ఓడించే సామర్థ్యం ఉంటే చెయ్యి నూరు ముప్పించే సామర్థ్యం ఉంటే చెయ్యి అట్లా అట్లా కూడా చేయొద్దని చెప్పింది ఎందుకంటే నువ్వు వానికి నోరు ముప్పించిన వాడు ఇంకోవాడు బాధపడకుంటూ పోతాడా లేదా ఎవరికైనా ఓటమి సహనం కాదు కదా బాధపడకుంటూ పోతాడు మరి వాడిని బాధ పెట్టినవాడు కావా నువ్వు ఆస్తు కూడా ఉంటే ఉండని కానీ వాడిని బాధ పెట్టినావు కదా అందుకని ఏ విధంగా వాళ్ళతోనూ బాధను చేసేది అంతే సంభాషణ మా పి ఈశ్వరి ఓ పార్వతి వాళ్ళతో సంభాషణ కూడా చేసేది లేదంటాడు అటువంటి వాళ్ళ ఇళ్ళల్లో మంచినీళ్ళు కూడా తాగొద్దని చెప్పిన నాస్తికుల ఇళ్ళల్లో మంచినీళ్ళు కూడా తాగొద్దు అని చెప్తున్నారు వీళ్ళ ఒక గచ్చే వాళ్ళని చూసి దూరంగా వెళ్ళిపోవాలి అంతే వాళ్ళతో సంభాషణ చేయొద్దు వాళ్ళతో వాదన చేయొద్దు వాళ్ళ ముఖం కూడా చూడవద్దు చక్కగా వెళ్ళిపోవాలి వాళ్ళు కనిపించరా దూరంగా వెళ్ళిపోవాలి నిన్నే వాడు మందరించిందనుకో ఆ వస్తా స్వామీజీ నేను గురు మీద పోతున్నా కొంచెం తొందర పని ఉన్నది మళ్ళీ ఎప్పుడైనా కలుస్తే అని అంత తప్పించుకొని వెళ్ళిపోవాలంటే గురువు సన్నిహితే యస్థు పూజయేద అన్యమంబికే సయాతి నరకం ఘోరం సా పూజ నిష్పలాభవేత్ ఇప్పుడు అంబికే అంటే ఓ అంబా అంటే ఓ పార్వతి గురువు సన్నిహితంలో ఉన్నప్పుడు యహ అన్యం పూజయే ఇతరులను పూజించండి గురుదేవుడు సమీపంలో ఉండగా ఇతరులను పూజించండి వాడు నరకానికి పోతాడని చెప్పింది ఇంతేకాదు గురువులలో కూడా తరతమ భావం ఉంటుంది కదా స్వగురువు ఉంటాడు గురువు గురువు ఉంటాడు మనకు ఇతర మహాత్ములు కూడా వాళ్ళు కూడా గురుస్థానాన్ని అలంకరించిన వాళ్ళే ఉన్నారు వాళ్ళు మన గురువు లేకపోవచ్చు కానీ ఇతరులు గురువులు ఉంటారు వాళ్ళు అయితే ఇక్కడ స్వగురువును తన పరమ గురువును వాళ్ళకు పూజ చేస్తే ఇది మహా దోషం అని చెప్పి ఇక్కడ మన గురువు గురువు ఉంటాడు కదా మన తాత ఆయన ఉండగా మన గురువు కూడా చేయొద్దు చేపించుకోవద్దు ఇతడు కూడా ఆయన గురువు ఆడ నిలబడి ఉండగా ఈయన ఎట్లా చేయించుకుంటాడు ఒకవేళ చేస్తానని వచ్చినా కానీ మొదలు అక్కడ చేసి చెప్పాలి మొదలు పరమ గురువుకు చేయాలి ఆ తర్వాత తన గురువు చేయాలి ఆ తర్వాత ఇతరులుంటే ఎవరికైనా పూజ మన సత్కారము చేసేది చేయాలి కానీ తన గురువును వదిలిపెట్టి అన్నులకు కనుక పూజించినట్లయితే వాడు నరకానికి పోతాడు అని చెప్పి అందులో కూడా సన్యాసి గురువు ఉన్నాడు అనుకోండి గృహస్థ గురువు ఉన్నాడు అనుకోండి ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఇద్దరి దగ్గర విద్యాభ్యాసం చేసినప్పుడు ఇద్దరు పూజలే ఇద్దరికి భక్తుడే ఉన్నాడు గురు గురు భక్తుడు శిష్యుడే ఉన్నాడు వారు మొట్టమొదటి వాళ్ళకి పూజ చేయాలి సన్యాసి గురువుకు మొదలు చేయాలి ఆ తర్వాత గృహస్థం చేయాలి సయాచినరకం ఘోరం స పూజ నిష్ఫల భవేత్ వాడు చేసిన పూజ అది నిష్ఫలమైపోతుంది వాడు ఉల్టా నరకానికి పోతాడు అందుకని పనులు చేయకూడదు అని చెప్తున్నాడు శిరసాన వహేద్ భారం గురు పాదాప్ కర్తవ్యం ఆజ్ఞారూపో గురు స్మృత గురుదేవుడు ఆజ్ఞారూపుడు ఉన్నాడు అంటే మనల్ని శాసనం చేస్తాడు మంచి మార్గంలో నడిపించేవాడు ఉంటాడు శాసనం చేసే అధికారం గురువుకుంటుంది కాబట్టి ఆజ్ఞారూపుడు మన గురుదేవుడు అతడు ఆజ్ఞాపిస్తే ఏ పనైనా చేయొచ్చు కట్టెలు మోసినా మోయొచ్చు వంట చెరుకు కావాలి ఆశ్రమంలోకి ఏ రారా పోదాం అట్లా అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొద్దాం పదా అని తీసుకెళ్ళి శిశువులను తీసుకొని మోపు కట్టుకొని నెత్తులు పెట్టుకొని ఎత్తుకొని రావాలన్నా లేదా అది గురువు ఆజ్ఞ ఉన్నది శిరస్సన్న వహేద్ భారం శిరస్సు భారం ఎక్కువ ముగియొద్దని చెప్పి ఒకవేళ గురువు ఆజ్ఞ ఉంటే ముసుకొని తీసుకోరా ఏదైనా భారం అంటే కేవలం వజన్ అనేది కాదు ఏదైనా ఒక కార్యం ఉందనుకో అది క్లిష్టమైన పని ఉన్నది ఆ క్లిష్టమైనటువంటి పని చేయడం ముష్కి కష్టమే ఉంది అయినా కానీ గురువు ఆజ్ఞ ఉండదు అనుకో తెలియాలి మారు మాట్లాడద్దు శిరస్స నవహేద్భారం గురుదాబ్జధారిన గురు చరణాలను ఎవరైతే ధరించారో అటువంటి వాడు శిరస్సు భారం ముయకూడదు అంటే క్లిష్టమైనటువంటి పని చేయకూడదు ఒకవేళ గురువు ఆజ్ఞ ఉంటే ఎందుకంటే గురువు కూడా ఆజ్ఞ ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు గత్యంతరం లేదనుకో చేయకపోతే నడవదు అట్లాంటి సందర్భాల్లో గురు ఆజ్ఞ ఇచ్చిండ్రు చేసుకోవాలి మన కోసమే కదా ఎవరి కోసం కదా ఆజ్ఞేయా కర్తవ్యం ఆయన ఆజ్ఞ ఉంటే తప్పకుండా కర్తవ్యం చెయ్యాలి ఎందుకు అని అంటే ఆజ్ఞారూపోహి గురు స్మృత గురుదేవుడు ఆజ్ఞారూపుడు ఉన్నాడు మనల్ని శాసనం చేసే అధికారం అతనికి ఉంది అందువల్ల అతడు ఆజ్ఞాపిస్తే మాత్రం ఏ పనైనా మళ్ళీ తిరుగు అనకుండా ఇది ఎందుకు మారా రేపు చేస్తే కదా అని ఇట్లా తిరుగు మాట్లాడద్దు చెప్తే చేయాలి అంతే ం సహనా సహనోత్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినషావై ఓ శాంతి శాంతి శాంతి